హవామే కవి కవీనా పుమస్కేష్టరాజు బ్రహ్మణిద్రీమహాగణాధిపతాశివసార శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరపరా ే ప్రకృతి కల్పక్షయే పునఃస్ అంటే ఈ సకల జగత్తు కూడా ఆ పరమేశ్వరుని ఎల్లే మనుగడను కలిగి ఉన్నది అని మనం ఇంతకు ముందు శ్లోకాల్లో చూసాం అంటే స్థితి స్థితిని కవర్ అయి చేసిన టైం మరి సృష్టి ప్రళయం మాట ఏమిటి అంటే ఈ జగత్తు ఈశ్వరుని నుండియే ఆవిర్భవించినది ఇది సృష్టి మళ్ళీ జగత్తు విలీనమైపోయినప్పుడు ఈశ్వరుని ఎందే విలీనం అయిపోతుంది అని అది ప్రళయం కాబట్టి ఈశ్వరుని కంటే భిన్నంగా ఈ జగత్తునకు మనుగడ ఏకాల మైన లేదు సృష్టి అంటే భూతకాలం ప్రళయము అంటే భవిష్యత్ కాలం స్థితి అంటే వర్తమానం సో భూత వర్తమానం భవిష్యత్ కాలంలో అన్నింటి ఎందు జగత్తు యొక్క మనుగడ ఈశ్వరుని ఎల్లే కలదు ఒక సూత్రం ఒకటి ఉంది జగదేవ హరి హరిదేవ జగతి దేవుణ్ణి వెతుకుతూ ఉంటారు ఇప్పుడు మనులు మాణిక్యాలు వెతకాలి వజ్రాలు వెతకాలి ఎప్పుడైనా వజ్రాలు వెతకడం ఎదుగుదా నేను డాక్యుమెంటరీలో ఒకటి చూసాను వాళ్ళు ఏం చేస్తారంటే మట్టి తవ్వుతారు ఆ వజ్రాలు దొరికే చోట మట్టి తవ్వుతూ ఉంటారు అలాగా టన్నుల టన్నుల మట్టి తవ్వి ఆ మట్టిని జల్లెళ్ళలో వేసి నీళ్లు పోసి ఇలా ఇలా రాపాడేస్తారు రాపాడిస్తే మట్టి అంతా కిందకి పోతుంది ఆ రాళ్లన్నీ ఒక చోటకు వస్తారు మిలక రాళ్ళలాగా చిన్న చిన్న రాళ్ళు దొరుకుతాయి ఆ రాళ్లన్నీ గోట కింద తీసుకుంటారు ఒక టన్ను మట్టి తల్లి ఈ రకంగా చేస్తే ఈ ఓ రాళ్ళు దొరుకుతాయి ఆ మట్టి మెత్తటి మట్టి ఆ వజ్రాలు దొరికి చోట ఆఫ్రికాలో కాంగోలో ఓ గుప్పిడు రాళ్ళు దొరుకుతాయి ఈ రాళ్ళని ఒక్కొక్కటే తీసి పరిశీలిస్తాయి అది మామూలు రాయి అయితే పక్కన అన్నీ మామూలు రాళ్లే అవ్వచ్చు అలాగ వాడికి ఓ వజ్రం జరుగుతుంది ఎప్పటికైనా ఓ వజ్రం దొరుకుతుంది అలాగైనా దేవుణ్ణి వెతికి పట్టాలని మీరు అనుకుంటున్నారా అలాగే అక్కర్లా దేవుణ్ణి మనుల్ని మాణిక్యాలని వజ్రాల్ని వెతికినట్టుగా మీరేం వెతకనక్కర్లా దేవుడి దగ్గరికి వచ్చేప్పటికీ సమస్యల్లో గుర్తించడమే సమస్య వెతకడం సమస్య కాదు వెతక అసలు మీరు వెతికారంటే మీరు పట్టు మీరు పట్టుకోలేరు కూడా దేవుణ్ణి గుర్తించటమే సమస్య వెతకడంలో సమస్య లేదు కనుక సంచేతమే జ్ఞానము వల్ల ఈశ్వరుడు లభిస్తాడు తప్ప కర్మ వల్ల లభించడం వెతికి పక్షంలో కర్మ చేస్తే లభిస్తాడు ఇప్పుడు ఈ వజ్రం ఉందనుకోండి కర్మ వల్ల లభిస్తుంది వజ్రం సరే మీ ఇంట్లో అన్ని రాళ్ళ అన్ని వజ్రాలే అయినప్పుడు మీరు గుర్తించటమే ఆలోచించి మీరు గుర్తించడం అనేది చేయాల్సింది దాని చేతలే దానికి జ్ఞానము అనిపేరు జ్ఞానాన్ మోక్ష జ్ఞానము వలననే మోక్షము మోక్షము అంటే ఈశ్వర ప్రాప్తికే మోక్షము అని మరుగుపేరు ఎనివే సో ఈశ్వరుడు జగద్పంగా మన ముందు ప్రకటనై ఉన్నారు కనుక జగత్తులో ఉండే ప్రతిదాన్ని కూడా మనం ఈశ్వరునితోటి కలుపుకునే ప్రయత్నం చేయాలి సర్వాన్ని ఈశ్వరునితోటి కలపాలి సర్వాన్ని కూడా ఆ విధంగా కలపాలి ఇప్పుడు మీరు మనిషిని చూశారనుకోండి వాడిని శత్రువు అని మిత్రుడని ఆ రకంగా ఒక కేటగిరీలో పెట్టి పెట్టుకుని రాగద్వేషాలు పెంచుకుని చేసినట్లయితే అదే బంధం ఆ రిలేషన్ ఏదైతే ఉందో అదే బంధిస్తుంది అలా కాకుండా నరుడు నరుడు నారాయణుడే నరుడు నరుడు అంటే నారాయణుడేనండి నారాయణుడికి నరుడికి తేడా ఏమీ లేదు చాలా మంది ఏమనుకుంటారంటే నారాయణుడు వైకుంఠంలో ఉన్నాడు నరుడు ఇక్కడ ఉన్నాడు అని అనుకుంటారు బుద్ధి చేత కల్పించబడ్డ భేదమే తప్ప నర నారాయణులకు మరో భేదం ఏమీ లేదు దేశంలో భేదం లేదు కాలంలో భేదం లేదు వస్తువులో భేదం లేదు కానీ అజ్ఞాన కల్పితమైన భేదం మాత్రమే ఉన్నది అజ్ఞాన కల్పితమైన భేదము అంటే అర్థమేత తెలుసిన అసలైన భేదము లేదు అని అర్థం అజ్ఞాన సే జో హోతాహా ఓ అసల్మేనహి హోతాహే ఇప్పుడు అదొ రూలది అంతే కదా కాబట్టి అజ్ఞాన కల్పితమైన భేదమే తప్ప యథార్థమైన భేదం నరుడికి నారాయణునికీ లేనే లేదు మనిషి కల్పించుకున్న భేదమే ఉంటుంది కాబట్టి ఆ ఈశ్వరుడు నరుడు రూపంగా మన ముందు ఉన్నాడు పశుపక్ష్యాది రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు పశువులు పక్షుల రూపంగా కూడా ఈశ్వరుడే ఉన్నాడు సో ఇప్పుడు వృషభ వృషభము రూపంగా ఈశ్వరుణ్ణి వృషభము అంటే ఎద్దు ఎద్దు రూపంగా ఈశ్వరుణ్ణి సేవిస్తారు దేవాలయాలకు వెళ్ళి నందీశ్వరుడు అంటారు అంటే ఎద్ధేగా నంది అంటే ఎద్దేదా యుద్ధ రూపంగా ఈశ్వరుణ్ణి సేవిస్తారు కోతి రూపంగా ఈశ్వరుణ్ణి సేవిస్తారు అంటే హనుమంతుడేగా హనుమంతుణ్ణి ఆరాధిస్తున్నారు అంటే ఒక కపి రూపంగా సో కపి కతి రూపంగా ఈశ్వరుని ఆరాధిస్తున్నారనే కదా అర్థం కాబట్టి స్త్రీ రూపంగా ఆరాధిస్తారు పురుష రూపంగా ఆరాధిస్తారు సో ఈ మధ్యనే పశ్చిమ గోదావరి జిల్లాలో వామచీలక దేవాలయం ఒకటి కట్ట ఇది చూసి సంతోషించాలా లేకపోతే క్రస్ లెటాలా అర్థజ్ఞాన సమాచారం సంతోషించదగ్గ విషయం ఎందుకంటే రామచీలక రూపంగా ఈశ్వరు నన్ను ఆరాధించుకున్నారు బాగుంది కదా సంతోషిద్దాం అయితే వాళ్ళని అడిగితే వాళ్ళు అలా చెప్పరు వాళ్ళు ఏమంటారు అంటే రామచీలక ఈ పర్టికులర్ రామచిలక దేవుడంటే మిగతా రామచిలకలు దేవుడే కాదు ఇది ఒక్కటే దేవుని అంటారు మళ్ళీ చదవండి దాంట్లో కాబట్టి రామచీలక రూపంగా దేవుడిని ఆరాధించడం వరకు బాగానే ఉంది కానీ అది కొంచెం తెలుసుకోవాల్సి ఉంటుంది జ్ఞాత్వా కర్మానికి తెలుసుకొని చేయాల్సి ఉంటుంది ఎనివే కాబట్టి జగద్రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు అయితే ఈ జగత్తుని ఇలా ఇక్కడ పారేసి ఈశ్వరుడు అక్కడెక్కడో కూర్చున్నాడు అని మీరు అనుకోకూడదు ఈశ్వరుడు ఈ జగత్తును తన నుండియే ఆవిష్క మళ్ళీ ప్రళయకాలం నుండి తన ఎందే కలుపుతుంటాడు అయితే ఈశ్వరుడేదైనా ఒక మెటీరియల్ ఆబ్జెక్టా ఒక ముద్ద అక్కడ కూర్చునుంది ఆ ముద్ద తన నుండి జగత్తును బయట పారేసింది బయటకు వెల్లయించినది మళ్ళీ ప్రళయంలో ఆ ముద్దలాంటి ఈశ్వరుడు జగత్తును మళ్ళీ లోపలికి తీసేసుకుంటాడు అండ్ అదేలో అలాగ ఏదో హాలీవుడ్ మూవీలో ఏదో ఇమాజిన్ చేసినట్టుగా రోబోట్ లాగా ఇమాజిన్ అలాగే కాదు ఇట్ నాట్ లైక్ దాట్ ఈ జగత్ అది ఒక కల్పన కల్పహ కల్పను కల్పము అంటే ది సైకిల్ ఆఫ్ క్రియేషన్ but is this the cycle of creation it is the imagination of ishvara now this is not a completely new thing for us now in sleep we do not have samsara in sleep there is no pleasure no pain no wealth no calamity no swa no para no enemies no friends there is nothing in sleep samsara is not in sleep కానీ నిద్ర తెలివి వచ్చిన వెంటనే ఈ సంసారమంతా వస్తుందని మనం అనుకుంటున్నాం సంసారం అంతా రాదు వస్తుంది కాదు ఎక్కడి నుంచి వస్తుంది రావడం కాదు ఈ సంసారాన్నంతని మనము కల్పించుకుంటాము కాబట్టి మనం కూడా ప్రతిరోజు సృష్టికర్తలాగా ఒక కల్పన చేస్తూనే ఉంటాం అంతేత దీనికి నిత్య సృష్టి అనిపే నిత్య సృష్టి నిత్య ప్రళయమునం రాత్రి నిద్రపోయే ముందు ఈ సంసారాన్ని విలీనం మనలోనే విలీనం చేసుకుంటాం అయితే మనం ఏమనుకుంటాం మనం నిద్రపోతాము ఈ సంసారం అంతా బయట అలాగే ఉంటుంది మనం నిద్రలేసి దాకా వెయిటింగ్లో ఉండి మనం నిద్ర లేవగానే మనం తీక పట్టుకుంటుంది అని మనం అనుకుంటాం ఈజ్ నాట్ లైక్ దాట్ మీరు ట్రై చేసి చూడండి సపోజ్ ఫలానా కల్పన మానేసి చూడండి మీరు అది మిమ్మల్ని పట్టుకుంటు మేము చూడండి పట్టుకోవడం మానేసుకుంటుంది మీరు కల్పించుకున్నప్పుడే మిమ్మల్ని కల్పి మిమ్మల్ని పట్టుకుని మీరు మీ కల్పనది మీరు కల్పన మీ కల్పన తప్ప దాంట్లో సంసారంలో వాస్తవికత ఏమీ లేదు అదేవిధంగా మన ఈ చిన్న సంసారం జీవుని యొక్క ఈ చిన్న సంసారం ఎక్కడ ఉన్న ఎక్కడి నుంచి వచ్చింది జీవుని కల్పన నుండి వచ్చింది ఎక్కడ ఉన్నది జీవుని కల్పన ఎందు ఉన్నది ఎక్కడ విలీనం అవుతుంది మళ్ళీ జీవుని కల్పనలో విలీనం అవుతుంది సేమ్ థింగ్ విత్ ఈశ్వర ఆల్సో ఈ సంసారం అంతా కూడా ఈశ్వరుని యొక్క కల్పన ఎందు మాత్రమే గలదు అంచేతనే ఇప్పుడు కొండుందని కొండడు కొండని మామూలుగా లోక దృష్టాంతం తీసుకున్నట్లయితే కొండనే వస్తువు ఒకటి ఉన్నది అని మీరు దృష్టాంతం తీసుకున్నట్లయితే దాన్ని చేసిన వాడెవడు ఆ కుమ్మరి దేంతో చేశాడు మట్టితో చేశాడు అక్కడ రెండు వచ్చాయి కుమ్మరి మట్టి రెండు వచ్చే కానీ మీరు కళ్ళు మూసుకుని ఒక కుండని కల్పించారనుకోండి కొండని కల్పించుకున్నారనుకోండి కొండని కల్పించుకోండి ఏం మనం చేస్తూనే ఉంటాం ఈ కొండలన్నీ లేట్వి గాలిమేడలు కట్టడం తెలియని ఎవరికి కూర్చుని గాలిమేడలు కడుతూ ఉంటారు కళ్ళలు ఎప్పుడు మీరు కనలేదా అనే ఉంటారు పొగటి కళ్ళలు సోచ్చి ఇప్పుడు పొగటి కళ వదులు కొండది అలా భావనకి ఏమి అడుగుతుందండి అంత పెద్ద పనే ఏం కాదు పొడగాటి పొడవాటి పొగటి కళలో వినగాలి తెలుసా అంత కొండ ఏముంది ఒకతనం ఇది టెన్నిస్ ఆడుతున్నాడు చాలా బాగా ఆడుతున్నాడు హఠాత్తుగా అతని ఫోకస్ అంతా తక్కువపోయి బాల్స్ అన్నీ నెట్లోకో అవుట్లోకో కొట్టడం ప్రారంభించాడు లేదా ఇంతవరకు బాగాడు మధ్యలో నీకు ఏమైంది అలా ఇంటి పాటు చేసామంటే నా ఫోకస్ పోయింది అన్నాడు ఫోకస్ మైండ్ ఫోకస్డ్గా ఉన్నప్పుడు బాగాడానికి ఫోకస్ చెదిరిపోయింది ఏమిటి ఎలా చెదిరిపోయింది ఏమైంది అని అడిగితే ఈ టెన్నిస్ మ్యాచ్ నిర్దేశినట్టు ఆ కప్పుని అప్పుడే పొందేసినట్టుగాను నేను ఊహ చేసుకోవడం అయింది దానివల్ల ఫోకస్ పోయి బాల్ సీట్ ఓడిపోయి మ్యాచ్ ఓడిపోయాను అని చెప్పాడు కాబట్టి పొగటి కళలో కనడము మనకేమీ కొత్త కాదుగా ఇప్పుడు మీరు కూర్చుని ఘటాన్ని భావన చేశారనుకోండి ఈ భావన రూపమైన ఘటము దానికి దాన్ని సృష్టించిన వాడెవరు మీరే ఆ ఘటానికి కుమ్మరి ఎవరు మీరే ఆ ఘటానికి మట్టి ఎవరు అది మీరే కాబట్టి మామూలు కాబట్టి కర్త మీరే దాని ఉపాదానము మీరే నిమిత్తము మీరే ఈ సంసారమట్టి ఈ సంసారములకు సృష్టించింది ఎవరు మీరే దేనితో సృష్టించారు మీతోటే ఆత్మనా ఆత్మానం ఆత్మనా ఆత్మానం పస్తు సత్యాన్ని కూడా ఆ విధంగానే చూడాల్సి ఉంటుంది ఈశ్వరుని యొక్క కల్పన ఎందు మాత్రమే ఈ జగత్తు దే జగత్ అనేది ఒక ఆ భాష దానికి కల్పన అని పేరు కల్పయ కేజీ కల్ప ఈ శ్లోకాన్ని మీరు ఇలా అర్థం చేసుకోండి నారాయణుడు నిద్రపోతున్నాడు నిద్రపోతుంటే చిన్న గురక పెట్టాడు అలా అనుకోండి చిన్న గొరక పెట్టాడు అంటే ముక్కు ఏదో గాలి ఆడక గురకొస్తుంది ఆ సౌండ్కి ఆయనకే తెలివి వచ్చింది తెలివి వచ్చి ఆయన కళ్ళు తెరిచి చిరునవ్వుతో కళ్ళు తెరిచాడు చెరువచ్చి కళ్ళు తెరిచాడు కళ్ళు తెరిచేప్పటికీ పంచభూతాలు ఆవిర్భవించినా కళ్ళు తెరవగానే ఆ కళ్ళు తెరుచుట అనే దాని నుండియే ఆ ప్రకాశం నుండి ఆ కాంతి నుండి పంచభూతాలు ఆవిర్భవించాయి ఆ పంచభూతాలు ఆవిర్భవిస్తే వాటిని చూసి ఈయో చిరునవ్వు నవ్వాడు అంతే వెంటనే ఆ పంచభూతములు పరస్పరము సమ్మిళితమై పశు పక్షి దేవ గంధర్వ యక్ష రాక్షస కిన్నర కింపురుష మనుష్య సకల ప్రాణుల దేహములు నిర్మాణం అయిపోయినాయి అంతే అదే కల్పము అలా చిరునవ్వు నవ్వుతూనే ఉండిపోయాడు సృష్టి అయిపోయింది స్థితిని అడిచిపోతాడు కొంతసేపటికి ఆయన అలిసిపోయాడు అలసిపోయి చిరునవు నవడం కళ్ళు మూసుకున్నాడు అదే ప్రళయం సో ఈశ్వరుని యొక్క కల్పన ఎందు మాత్రమే ఈ జగత్తు గలదు అంటే దీని అర్థం ఏంటంటే జగత్తు భాషిస్తోంది తప్ప వాస్తవంగా ఉన్నది కాదు ఇటు ఆ జగత్తు భాషించటానికి కావలసిన ప్రకాశం ఏదైతే కలదో చైతన్య ప్రకాశము కలదో అది ఈశ్వరుడు అని ఈ శ్లోకము జగన్ నిఖ్యాత్వాన్ని చెప్పకనే చెప్పుతున్నది ఇప్పుడు చూడండి హే పౌతీగా అంటే ఓ అర్జున కుంతిపుత్ర సర్వభూతాను ప్రకృతి యాంతి మామితాం స్వ కల్పక్షయే పునఃస్థాని కల్పాదౌ విసృజామ్యహం సో కల్పము క్షయమైపోయినప్పుడు అంటే ఆయన కల్పించటం మానేసాడనమాట కల్పము క్షయమైపోయిందంటే కల్పించటం మానేసాడు అనమాట ఆ కల్పన అంతమైపోయింది ఇప్పుడు పురాణంలో అయితే కల్పము పూర్తయింది అంటారు కల్పం ఒక కాల ఒక విష విస్తృతమైన కాలం అది పూర్తయింది కాబట్టి ప్రళయము దాన్నే వేదాంతులు ఏమంటారంటే కల్పన పూర్తయింది ఏది పౌరాణికుల కల్పమో అదే వేదాంతుల యొక్క కల్పన అంటే ఈ జగత్తు కల్పనారూపము తప్ప మరి ఏమీ కాదు అనే సో ఈ కల్పన కల్పము యొక్క క్షయమునందు అంటే ఆ కల్పము అంతమైనప్పుడు ఈ సకల ప్రాణులు కూడా నా ప్రకృతి ఎందు విలీనమవుతాయి నా ప్రకృతిని పొందుతాయి అయితే భగవ ఇంతకుముందు ఏడో అధ్యాయంలో ఈ ప్రకృతి యొక్క విస్తారం వచ్చింది భగవంతుని యొక్క ప్రకృతి ద్విధము వివిధ ప్రకృతి ఎలాగా అపరాప్రకృతి పరాప్రకృతి ఇప్పుడు ప్రాణి అంటే ఆ ప్రాణియందు ఆ ప్రాణి ఈశ్వరుల నుంచి వచ్చినవాడు కదా ఈశ్వరుని ఎందు రెండు ప్రకృతులు ఉంటే ఆ ప్రాణియందు కూడా రెండు ప్రకృతులు ఉంటాయి నిజానికి ఇస్తే రివర్ రెండు ప్రకృతులు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాణి ఏ ఈశ్వరు నుంచి ఆవిర్భవించాడో ఆ ఈశ్వరుని ఎందు రెండు ప్రకృతులు ఉన్నాయి అని దీస్ ది వేజ్ సో ప్రాణియందు రెండు ప్రకృతులు ఉన్నాయి ఒకటి అపరా ప్రకృతి రెండు పరాప్రకృతి నీ ఎందు ఇప్పుడు మీరు కూర్చుని ఉండగా మీందు రెండు ప్రకృతులు ఉన్నాయి దేహము ఇంద్రియములు మనస్సు ఏది ఏదైతే చలించే స్వభావము గలదో అదంతా అపరాప్రకృతి దేహము ఇంద్రియములు మనస్సు అహంకారము కూడా అపరాప్రకృతియే మనోబుద్ధి అహంకారా ప్రకృతి రష్టండి తర్వాత మీలో చలించకుండగా ఉన్నదేదో అది మీలో పరాప్రకృతి ఇక్కడ ఇది విషమ ఘట్టం వేదాంతంలో విషమ ఘట్టం ఇదే ఏమిటంటే అంటే విద్యార్థులు వేదాంత సాధకులు దాటవలసిన విషమఘట్టమేది అది ఏమిటంటే మీలో ఉండే చలించే స్వభావము ప్రకృతి మీకు ఎప్పుడూ అనుభవంలోకి వస్తూనే ఉంటుంది ఎప్పుడు అనుభవంలోనే ఉంటుంది దేహం ఉన్నది దేహము చలించే స్వభావము నిన్న ఉన్న దేహం ఈవేళ ఉండదు లేదు ఉన్న దేహం రేపు నిన్న రోగం ఈవేళ ఆరోగ్యం ఈవేళ ఆరోగ్యం రేపు రోగం దేహము అలా చెలించిపోతూ ఉంటుంది ఎప్పుడూ స్థిరంగా ఉన్నది దేహం ఆ దేహం అనుభవంలో ఉంది మనస్సు మరీ అధ్వానం ఇంకా దేహము అంటే జుట్టు చెప్పడానికి కొంత టైం పడుతుంది ఏదో కొంత టైం పడుతుంది దాని యొక్క చలనం అనుభవంలోకి రావడానికి కొంత టైం పడుతుంది లేకపోతే ఫోటోగ్రఫీ ఉండదు ఫోటో తీసుకునే ఎదుగు నేనే చూపించుకుంటాను ఫోటో ఎప్పుడు తీశారో నెల రోజుల క్రితం తీశారు తీస్తే నెల రోజుల క్రితం ఫోటోలో ఉన్నవాడే ఇప్పుడు వీడు అని అనుకుంటా ఈ ఫోటో కూడా ఫోటో ఐడెంటిటీ కూడా వాళ్ళు టైం పెట్టేశారు మీరు ఐడెంటిటీ కార్డు పెర్మనెంట్ వ్యాలిడిటీ ఉండదు వ్యాలిడ్ అప్ టూ అని డేట్ వేస్తారు ఎందుకంటే వీడి ముఖం మారిపోతుంది వ్యాలిడ్ అప్ టూ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వల్డ్ మళ్ళీ టూ థౌజండ్ ట్వెల్వ్ ఎయిటర్లో మళ్ళీ ఏం చేయాలని అంటే మళ్ళీ మీరు రావాలి మా దగ్గరికి వస్తే అప్పుడు మళ్ళీ ఫోటోకి ఇస్తాం ఈ ఫోటో అప్పటికి పనికిరాదు కాబట్టి దేహం హారిపోతూ ఉంటుంది ఇంకా మనస్సు గురించి చెప్పనే అక్కర్లా ఇప్పుడు ఇది చూడండి ఇలాగా మనం నడిచిస్తుంటే గాలి బ్రహ్మాండంగా గాలి ఇప్పుడు చూడండి ఆకు కూడా కదలత ఎవరికాలి మనస్సు కూడా అట్టిదే మనస్సులో ఒకప్పుడు తుఫాను మరోపుడు ప్రశాంతి ప్రశాంతంగా ఉంది కదా అని సంతోషించటానికి లేదు మళ్ళీ ఇంకో తుఫాను ఆరంభం అయిపోతుంది నిశ్చలం నిరంతరము కదిలిపోతూ ఉంటుంది మనస్సు ఇంద్రియాలు అంతే కర్మేంద్రియాలు అంతే జ్ఞానేంద్రియాలు అంతే ఇప్పుడు ఈ చలస్వభావము కలిగిన ప్రకృతి దీన్ని అపరా ప్రకృతి అంటారు అది మీకు అనుభవంలోకి వస్తూనే ఉంది కావండి మరి ఈ అచల ప్రకృతి అంటే చలనము లేని ప్రకృతి కూడా ఒకటి మీలో ఉంది దాన్ని పరాప్రకృతి అంటారు జీవరూపా మహాబాహో ఏదం భార్యతే జగత్ అపరేయమితస్మ్యాం ఏడోధ్యాయంలో ఈ మరొక ఇది అపరాప్రకృతి దీనికంటే భిన్నమైనది మరొకటి కలదు అది పరాప్రకృతి అదే జీవతత్వము అని ఏడో అధ్యాయంలో చెప్పారు కాబట్టి మీలోనే ఆ చైతన్యము దాంట్లో మార్పు ఉండదు మార్పులన్నీ దాంట్లో తెలుస్తూ ఉంటాయి అది స్వయంగా మారదు మారే మార్పులన్నీ దాంట్లో ప్రకాశిస్తూ ఉంటాయి అది మీలో ఉండే పరాప్రకృతి దాన్ని మీరు గుర్తుపట్టాలి అదే సాధన ఎంతసేపు మనం జీవితంలో ఎలా ఉంటామంటే దేహము ఇంద్రియములు మనస్సు వీటితోటే వీటిని సర్దుబాటు చేసుకోవటం వీటి సమస్యలను పరిష్కరిస్తూ వీటిని నిలబెట్టుకోవడంతో బతుకంతా చల్లవారిపోతుంది అయితే ఇవి నిలబడాలి మీరు దేహాన్ని ఎంత పోషించినా అది నిలబడదండి పోతుంది అదే ఇప్పుడు మిస్ ఎంత ఎంతకాలం ఉంటారు మిస్ యూనివర్స్ ఎంతకాలం ఉంటారు వన్ ఇయర్ ఎక్స్ మిస్ అంటే మాజీ మాజీ మిస్ తీసేసిన తహసీల్దారినే ఒకటి అలాంటిది ఏడాది అయిన తర్వాత ఏడాది అయిన తర్వాత ఇంకేం లేదు ఒకప్పుడు మిస్ యూనివర్స్ అంటే వారు అనే ముందు లైన్లో కూర్చోబెడతారు స్టేజ్ మీద ఆవిడ ఉండడం స్టేజ్ మీద కొత్త మిస్ యూనివర్స్ ఉంటారు దేహం అలాంటి మిస్ యూనివర్స్కే దిక్కు లేకపోతే మీకు నేను ఎంత దేహం అంటే దాని ధర్మం అలా మారిపోతూ ఉంటుంది అది అది ఏవి స్థిరగా ఉండదు దేహం చంచలము పరాప్ర అపరాపరకు ఉంటుంది తర్వాత ఇంద్రియములు ఉంటాయి ఇంద్రియములు ఇప్పుడు మారిపోతూ ఉంటాయి కలదోడు రెండేళ్లకు ఒకసారి చూపించుకోవాలి వాళ్ళ రెండేళ్లకు కూడా కదా ఏడాదికి ఒకసారి చూపించుకోమంటారు వాళ్ళు పళ్ళు ఆరు ఆరు మాసాలకోసారి చూపిద్దామనుకుంటే మీరు రెండేసినెల కోసం రండి అంటారు డెంటిస్టు ఎప్పుడు మారిపోతూ ఉంటాయి తర్వాత మనస్సు ఉంటే మీలో మార్పు లేనిది ఒకటి ఉన్నది అది మీరు గుర్తుపట్టాలి ఇది విషమమైన ఘట్టం దాన్ని మీరు గుర్తుపట్టాలి వాటే మాయ్ తెలుసుకో హూ ఏమాయ్ అని తెలుసుకోని రమణ మహర్షి అంటే ఆయన ఆయన అభిప్రాయం ఏమిటంటే నీ దేహము నీ ఇంద్రియాలు మనస్సు నీకు ఎప్పుడు తెలుసుకునే ఉన్నాయి అవన్నీ మారిపోతున్నాయి అది మీ స్వరూపం కాదు మార్పులేనిది మార్పును తెలుసుకుంటూ స్వయంగా మారని ఆ తత్వం తెలుసుకో అని ఆయన యొక్క కాబట్టి ఆ మార్పులేని శుద్ధ చైతన్యం ఆ సచ్య సచిద్ ఆత్మ దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి అది పరాప్రకృతి మీ అందు అపరాప్రకృతి పరాప్రకృతి రెండు ఉన్నాయి ఇప్పుడు మీరు కనుక నాలో అపరాప్రకృతి తెలుస్తుంది దేహము మనస్సు తెలుస్తున్నాయండి అంతకంటే వేరే ఏమీ లేదు అని మీరంటే నాస్తికులు దేహము ఆత్మయే ఉన్నది అంతకుముందు వేరే ఏమీ లేదు అది నాస్తికవాదం దేహము ఆత్మ ఉన్నది అవి మారిపోతున్నాయి ఈ మార్పులకు మూలంలో మారని దానికే కుటస్థము అంట మారకుండా ఉండేటువంటి చైతన్యము ఎరుకగలదు అది ఆత్మ ఇది ఆత్మవాదులు వేదాంతలో ఆత్మవాదులు కాబట్టి మీ ఉన్నటువంటి అపరా ప్రకృతి మీకు అనుభవాన్ని ధ్యానంలో అనుభవానికి వస్తుంది మీరు ఇప్పుడు నిద్ర నిద్రపోయినప్పుడు మీరు ఉన్నారా లేదా ఉన్నారు అదే మీ స్వరూపం నిద్రలో ఈ దేహము మనస్సు లేవు మీరు ఉన్నారు కాబట్టి మార్పులేని తత్వం ఏది గలదో అది మీ స్వరూపము దాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అది పరాప్రకృతి కాబట్టి మీలో ఉన్నటువంటి పరాప్రకృతి అపరాప్రకృతి దేవుని నుంచే వచ్చాయి ఈశ్వరు నుంచే వచ్చాయి మళ్ళీ ఈశ్వరునిలో కలిసిపోయినప్పుడు ఈ అపరా ప్రకృతి ఈశ్వరుని యొక్క అపరాప్రకృతిలో కలిసిపోతుంది అదేలాగా ఈశ్వరుని యొక్క అపరా ప్రకృతిలో ఏ ఉన్నాయి పంచభూతాలున్నాయి కృథిజ్ఞత వాయు ఆకాశాలు ఈశ్వరుని అపరాప్రకృతిలో ఉన్నాయి కదా ఇక శ్లోకం గుర్తుందా భూమి రాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇత భిన్నా ప్రకృతి రష్ట అపరేయం తర్వాత శ్లోకంలో మాట్లాడు అపరా ఇయమ్ ఇది అపరాప్రకృతి ఇప్పుడు ఈ దేహంలో పృథివీ ఉన్నది ఇదేమవుతుంది పృథివీలో కలిసిపోతుంది ఈ దేహంలో ఉండే ఆపహ సమష్టి ఆపహలో కలిసిపోతాయి దేహంలోని వాయువు సమష్టి వాయువులో దేహంలోని వేడి సమష్టి వేడిలో దేహంలోని ఆకాశము సమష్టి ఆకాశంలో విలీనమైపోతాయి మరి మనస్సు ఏమవుతుంది సమష్టి మనస్సులో విలీనమైపోతుంది చూపు ఏమవుతుంది సమష్టి చూపులో విలీనమైపోతుంది సమష్టి చూపు ఉంటే సూర్యోదయం అవుతాయి వినికిడి సమష్టినికిడిరో అంటే దిగ్దేవత ఘానము సమష్టి ఘాన దేవత అశ్విని దేవతలు అలా వినిపోతాయి ఇది కృష్ణోపనిషత్తులు బాగా వర్ణించాలి కాబట్టి ఈ అపరాప్రకృతి వెళ్ళి ఆ ఈశ్వరుని యొక్క అపరాప్రకృతిలో కలిసిపోతుంది మరి ఆత్మ చైతన్యము పరాప్రకృతి ఏమవుతుంది అది ఈశ్వరుని యొక్క పరాప్రకృతి ఈశ్వరీయ చైతన్యంలో కలిసిపోతుంది అయిపోయింది కాబట్టి ప్రళయకాలంలో జీవుని యొక్క ఈ జీవులందరూ కూడా ఈశ్వరునిలో కలిసిపోతారు మళ్ళీ కల్పము ఆరంభమైనప్పుడు మళ్ళీ ఆయన నిద్రలేచాడు యోగ నిద్ర అంటారు ఆయన కూడా మనకు నిద్రపోతున్నాడని కాకుండా ఆయన నిద్ర మన నిద్రకి చిన్న తేడా మన నిద్రలో అజ్ఞానం కూడా ఉంటుంది ఆయన నిద్రలో అజ్ఞానం ఉండదు జ్ఞానమే ఉంటుంది కానీ యోగ నిద్ర ఆయన మళ్ళీ నిద్రపోయినప్పుడు ప్రణయం మళ్ళీ నిద్ర లేచినప్పుడు కల్పాదౌ విసృజామ్యహం మళ్ళీ ఆ సకల జీవులను నా నుండి నేను విడిచిపెడతా పెడతాను అంటే మళ్ళీ జగత్తంతా కూడా ప్రకటమవుతుంది మహ్యముందము సర్వే సర్వభూతాని కౌంతేయ ఓ కుంతి పుత్ర అర్జున సర్వభూతాన్ని అంటే సకల ప్రాణులు ప్రకృతి త్రిగుణాత్మికం అపరాం నికృష్టం యాంతిమామికాం కల్పక్షయే ప్రళయకాలే దీని అభిప్రాయము ఓ టైం వస్తుంది ఆ టైంలో మనందరం వెళ్ళిపోయి అలాగే చూసేసుకుంటూ వెళ్ళిపోయే దేవుళ్ళు కలిసిపోతామని అలాగా కాదు లేకపోతే క్షీలో నిలబడి రిజల్ట్స్ అలాగేవి కాదు వీరి అభిప్రాయం ఏమిటంటే ఈ జీవుడు అనేవాడు ఈశ్వరుని కంటే భిన్నంగా లేడు ఈశ్వరం నుంచి వచ్చాడు మళ్ళీ ఈశ్వరంలో కలిసిపోతాడు అని చెప్పడం తాత్పర్యం ఈశ్వరుడు మాత్రమే సత్యము అని చెప్పడం తాత్పర్యం తప్ప వీళ్ళందరూ తోసేసుకుంటూ ఒకళ్ళని ఒకళ్ళు తొక్కేసుకుంటూ తోసేసుకుంటూ స్కాంపీడ్ లాగా వెళ్ళిపోయి దేవుల్లో కలిసిపోతాడు అని మాత్రం కాదు తర్వాత ప్రళయకాలం ఇప్పుడు రెండు వేల పన్నెండు రెండు వేల పదహారు ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ మీరేమీ చేయకండి ఆల్ దట్ ఈస్ యూస్లెస్ రెండు వేల పన్నెండు నేను మళ్ళీ మీకు ఇక్కడే పాఠానికి చెప్తాను రెండు వేల పన్నెండులో మళ్ళీ పాఠానికి వస్తారు మళ్ళీ ఏవో మొకాల నొప్పులు మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు ట్యాబ్లెట్లు ఇవన్నీ రెండు వేల పన్నెండులో కూడా అలాగే ఉంటాయి ఎక్కడికి పోటీ ఎవరి ప్రళయం వస్తుంది ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్తారు తృత్తి మాటలండి అంతా కూడా ఊహ చేసుకుని వాళ్ళు భ్రమలో స్వయం కన్ఫ్యూజ్డ్ పరాన్ని కన్ఫ్యూజ్ అయ్యేది అని వినే ఉంటారు సో సో అవిద్యయా అంతరే వర్తమానా నమ్యమానా పరి అంతి మూఢా అంత ఏదో మన శ్లోకం ఉంటుంది కాబట్టి ఏమీ లేదు నిత్య ప్రళయం ఈరోజు రాత్రి నిద్రపోతే మనం వెళ్ళిపోయి ఈశ్వరుల్లో కలిసిపోతాం మళ్ళీ మొన్నటి పొద్దున్న కల్పాదం విసురుజాత్యహం మళ్ళీ కల్పన ప్రారంభమవుతుంది మళ్ళీ నిత్య సృష్టి నిత్య ప్రళయము మనం ఈశ్వరునికి ఏనాడు దూరంగా లేము అజ్ఞాన కల్పితమైనటువంటి గోడ తప్ప మరి ఏది మనకి ఈశ్వరుణ్ణి వేరు చేసేది లేదు తర్వాత ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఏదో ప్రళయం వస్తున్నాం అలా భయపడకూడదు అలాంటివి చేయకూడదు మన మిత్రులహం ఉండేవాడు అతను ఓ రోజు హఠాత్తిగా స్వీట్లు కొత్త చొక్కాలు యాభై చొక్కాలు షర్ట్స్ కొనుక్కొచ్చేసి కుమార్ షర్ట్స్ యాభై కొనుక్కొచ్చేసి పుల్లారెడ్డి స్వీట్లు పట్టుకొచ్చేసాయి ప్రతి వాళ్ళకి షర్ట్ టు స్వీట్ బాక్స్ బాగా ఉంది విన్ ఫాల్ వెరీ నైస్ సో షర్ట్ స్వీట్ బాక్స్ తీసేసుకుని ఎందుకు రాంటే ఎందుకో మీ తర్వాత తెలుస్తుంది అన్నాడు సరే కాబోసం తర్వాత చుట్టాలు ఏదో బహుశా భార్య గర్భిణి అయి ఉంటుంది ప్రసావం ఏదో ఏదో అడుగు అలాంటి అయి ఉంటుందని మేము అనుకుని కూర్చోసుకున్నాం అంతా తర్వాత తర్వాత చెప్పాడు ఎందుకో మేము అడగ మేము మర్చిపోయాం అప్పుడే మో వారండి జ్యువత ఇదంతా సో అతనే చెప్పాడు అతనికి ఎవరో చెప్పాడు నువ్వు ఇంకో రోజులు బతుకుతావు అని చెప్పాడు అంటే చసిపోయి చసిపోయే మిత్రులందరికీ కూడా ఏదైనా కొంత సేవ చేసేస్తే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు సంతోషిస్తారు అని మాకందరికీ ఇవన్నీ పంచిపెట్టాడు నెల అయిపోయింది బాగానే ఉన్నాడు చక్కగా ఉన్నాడు రెండు నెలలైనా ఇంకా అలాగే ఉన్నాడు అప్పుడు చెప్పాడరే మీకు అప్పుడు ఇచ్చాను గుర్తుందా అంటే ఆమెను గుర్తొచ్చింది ఏమిటో విషయం ఏమిటంటే మీద సో ఇలాంటి పిచ్చి భ్రమ లేదు పెట్టుకోకూడదు దేహము ఏ క్షణంలోనైనా పడుకోవచ్చు కానీ రెండు వేల ముహూర్తం మటుకు బోగస్ డోంట్ ఐ బిలీవ్ ఆల్ దాట్ అనివే సో ప్రతినిత్యము కూడా మనం ఈశ్వరునిలో కలిసిపోతూ ఉంటాం నిద్రపోవడం అంటే ఏంటి ఈశ్వరునిలో కలిసిపోవడం సో ఆ విధంగా చాందోద్యోపనిషత్తులు బాగా ప్రతిపాదన చేస్తారు సో అహరహ సంపదంటే డే ఆఫ్టర్ డే ఈశ్వరునిలో సంపత్తి అంటే విలీనమవుతా లీనమవుతూ ఉంటా నిద్ర ఏ సత ఆ సత్ సద్రూపమైన ఈశ్వరు వాపస్ వస్తూ ఉంటారు కానీ నా విద అనంతి ఆ విషయం తెలుసుకోవాలి ఎప్పుడైనా ఆలోచించారా నిద్రపోతున్నాం కదా నిద్రలో ఎక్కడికి వెళ్ళాము మనం ఎక్కడికంటే తలానా ఊరిని కాదు ఏ తత్వంలోకి వెళ్ళాము మళ్ళీ నిద్రలో నుంచి వచ్చాము ఎక్కడికి అంటే దేశ ఆలోచించకండి ఏ వస్తువులోకి వెళ్ళాము ఏ రియాలిటీలోకి వెళ్ళాము దేంట్లోంచి వస్తున్నాము దాని గురించి ఆలోచించండి అదే పరమేశ్వరం కనుక మనస్సు ఇంద్రియముడు అన్ని విలీనమయ్యేది ఈశ్వరుని అండే మళ్ళీ ఈశ్వరునించే వస్తాయి ఇప్పుడు ఈ మనస్సు దేహము ఇంద్రియముడు ఇవన్నీ ఈశ్వరునిలో కలిసిపోతాయి ఈశ్వరునిలో అంటే ఈశ్వరుని యొక్క అపరా ప్రకృతిలో కలుస్తాయి అపరాప్రకృతి ఈశ్వర చైతన్యములో జీవ చైతన్యం కలిసిపోతుంది ఈశ్వరుని యొక్క అపరా ప్రకృతిలో జీవుని యొక్క దేహము మనస్సు కలిసిపోతాయి అది అధేత్మ ప్రకృతి యాంతి అంటే త్రిగుణాత్మిక ప్రకృతి యాంతి త్రిగుణాత్మిక ప్రకృతి సత్వృజస్తమో గుణాత్మకమైన ప్రకృతి అది ఎలాగంటే దేహము పంచభూతముల యొక్క దేహము ఇది తమోగుణము తమోగుణము యొక్క కార్యం తర్వాత దేహంలో ఉండే చేష్ట కదలిక ప్రాణశక్తి అది రజోగుణము తర్వాత బుద్ధి ఏదైతే గలదో అది దాని ద్వారానే మనం అన్నీ తెలుసుకుంటూ ఉన్నాము ఆ బుద్ధి సత్వగుణము సో ఈ మూడు కూడా విడిపోయి సో అహం మనోబుద్ధి సో కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇత సో ఇంతవరకు అపరా ఈ దేహము ఇంద్రియములు మనస్సు వెళ్ళి త్రిగుణాత్మికమైన అపరా త్రిగుణాత్మిక అయిన అపరా ప్రకృతి ఎందు విలీనమైపోతాయి అపరా అంటే తక్కువది అని అర్థం మీకు రుష్టం భాష్యకార్థం తక్కువ ఎక్కువ తక్కువ ఏమిటంటే చూడండి పా త్రాడు చూసి పాం అనుకున్నారనుకోండి అక్కడ పరా ఏమిటి త్రాడు అపరామిటి పాం సినిమాకి వెళ్ళి సినిమా తెర మీద ఏవేవో చూస్తారు ఆ చెర పరాప్రపుడు ఆ తెర మీద మీరు చూసినవన్నీ ఆ పరాప్రపుడు అంటే అదే ఎక్కువ తక్కువ అంతేగాని ఎక్కువ తక్కువ అంటే మరో విధంగా కాదు పునః భూయ కాని భూతాని ఉత్పత్తి కాలే కల్పాదవు విసృామి ఉత్పాదయామి అహం పూర్వవతు మళ్ళీ సృష్టి కాలముందు నేను ఆ సకల ప్రాణులను ఉత్పన్నము చేసేదను అంటే సృష్టించేదను ఎలాగా పూర్వవతు పూర్వం ఉన్నట్టే అంతకుముందు ఎలా అలాగే సూర్య చంద్రమౌ ధాత యథాపూర్వం అకల్పయత్ సృష్టి ధాతా అంటే సృష్టికర్త సూర్యాచంద్రమ సౌ సూర్యుణ్ణి చంద్రుణ్ణి యథాపూర్వం పూర్వకల్పంలో ఉన్నట్టుగానే అకల్పయత్ కల్పించినాడు అంతా కల్పనే ఏది కూడా రియల్ ఏదీ లేదు రియల్ ఈశ్వరుడు తప్పింకేమీ లేదు ఇప్పుడు మీరు నిద్రలేస్తారు నిద్రలేచినప్పుడు మీరు జగత్తును చూస్తారు అవునండి ఈ జగత్తు మీరు అనుకుంటారు బయట మీకోసం వేచి ఉందనుకుంటారు అది ఏమీ కాదు జగత్తును మీరు చూడరు జగత్తును మీరు ప్రాజెక్ట్ చేస్తారు సినిమాని సృష్టిస్తారా ప్రాజెక్ట్ చేస్తారా ప్రాజెక్ట్ చేస్తారా సృష్టించరు ఇప్పుడు మీరు సినిమాకి వచ్చారు కదా పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చి కూర్చున్నారని అక్కడంతా సృష్టి చేస్తూ కూర్చుంటారా ఎవరు సృష్టిస్తాడు అదంతా సినిమాలో సపోజ్ సినిమాలో నదులు పర్వతాలు అండ్ హీరో హీరోయిన్ శృంగార రసము కరుణ రసము వెలన్ను బీభత్స రసము తర్వాత యుద్ధాలు ఇవన్నీ ఉంటాయి అవన్నీ ఎవరు సృష్టిస్తాడండి అక్కడ ఎవడో సృష్టిస్తాడా అక్కడ సృష్టించరు మరి ఏం చేస్తారు ఏ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ చేస్తారు అంచాజెక్టర్ అని పేరు ప్రాజెక్ట్ చేస్తారు కనుకనే దానికి ప్రాజెక్టర్ అని పేరు మీరు నిద్రలేస్తారు నిద్రలేసి మీరు సృష్టిస్తారు ఓ చిన్న సంసారాన్ని మీరు సృష్టిస్తారు సృష్టించడం అంటే ఎక్కడి నుంచి పట్టుకొస్తారు పంచభూతాలు ఇవన్నీ సృష్టిస్తారా నిద్రలేసుకొనే అయం అమ్మ పుత్ర వీడు నా కొడుకు ఈమె నా భార్య ఇది నా కుక్క పిల్ల కుక్కపిల్ల కూడా నా కుక్క పిల్ల ఈ విధంగా ఇదంతా సౌదారండి ఇది నా ఇల్లు నా వాకిలి నా డబ్బు అని ఇవన్నీ ఇవన్నీ వీడు సృష్టిస్తాడు ఎక్కడి నుంచి సృష్టిస్తాడు ప్రాజెక్షన్ ప్రాజెక్షన్ తప్ప ఇంకోట్లో జగత్త అంతా ప్రాజెక్షన్ అయితే ఇక్కడ నేను చెప్పు చెప్పాలని అనుకున్నది ఏమిటంటే ఈ ప్రాజెక్షన్లో యథాపూర్వం మీరు నిన్న చూసిన జగత్త వ్యాలు ఉంటుంది అంటే దాని అర్థం అంటే తెలుసిన నిన్న చూసిన కొడుకు భార్య కుక్కపిల్లతో డబ్బు దస్తం అవన్నీ వ్యాలు ఉండడం అంత మాత్రమే కాదు నిన్న చూసిన దేశము కాలము ఆకాశము పృథివీ ఈ జగత్తు ఇల్లు వాకిళ్ళు అడవులు ఇవన్నీ కూడా ఉంటాయి సేమ్ ఉంటాయి అవన్నీ కూడా ఉంటాయి సేమ్లో ఉంటాయి ఏది నో డిఫరెన్స్ అట సేమ్ థింగ్ సేమ్ థింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి ఎంటైర్ వరల్డ్ ఇస్ ప్రాజెక్టెడ్ బై యు అంత కూడా ఒక ప్రాజెక్షన్ తప్ప ఇంకేం లేదు అయితే ఈ ప్రాజెక్షన్ లో రెండు రకాలు చెప్పారు కాన్షియస్ మెమరీ అన్‌కాన్షియస్ మెమరీ మెమరీ నుంచి ప్రాజెక్ట్ చేస్తారు సినిమాలో వాళ్ళు ప్రాజెక్ట్ చేసేవాళ్ళు దేని నుంచి ప్రాజెక్ట్ చేస్తారు ఫిల్మ్ నుంచి ప్రాజెక్ట్ చేస్తారు ఫిల్మ్ అంటే అది మెమరీ మన మెమరీ లాట్లే మెమరీ అంటే ఫిల్మ్ లాగే ఉంటుంది సాఫ్ట్‌వేర్ డిజిటల్ సాఫ్ట్‌వేర్ అనుకుంటా సో దీని నుంచి ప్రాజెక్ట్ చేస్తారు సో ఆ ప్రాజెక్ట్ చేయటంలో ఆ బ్యాక్గ్రౌండ్ స్పేస్ బ్యాక్గ్రౌండ్ ఎర్త్ ఎర్త్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది స్పేస్ ఉంటుంది ఇప్పుడు మమ్మ పుత్ర అంటాడు వీడు నా కొడుకు అంటాడు నా కొడుకు అంటే దాంట్లో ఆ పర్టికులర్ తెలుసుకునే ఉంది నా కొడుకు అన్నది పర్టికులర్ బ్యాక్గ్రౌండ్లో ఏముంటుంది పంచభూతాత్మకమైన జగత్తు ఉంది ఆ బ్యాక్గ్రౌండ్లో వీడు కొడుకు ఇప్పుడు వీడు కొడుకు అవ్వాలంటే పంచభూతాత్మకమైన జగత్తు ఒకటి ఉండాలి కదా నేల నీరు నిప్పు గాలి ఆకాశం ఉండాలి కదండి అవి ఉంటే ఆ తర్వాతే కదా కొడుకు సో ఇప్పుడు నా కొడుకు అన్నటువంటి ప్రాజెక్షన్లో ఈ నేల నిప్పు నీరు గాలి ఆకాశము బ్యాక్గ్రౌండ్లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అన్కాన్షియస్ మెమరీ నుంచి వస్తాయి నా కొడుకు అన్నది కాన్షియస్ మెమరీ నుంచి వస్తుంది మొత్తం జగత్ అంతా కూడా ప్రాజెక్షన్ దీంట్లో ఏది యథార్థము ఏదీ లేదు దట్ ఇస్ థింగ్ జగత్తంతా ప్రోజక్షన్ వాస్తవం ఏమీ లేదు వాస్తవం ఒక్కటే ఉంది అది నీవే తత్వమసి అది ఒక్కటే సత్యం ఎనీవే సో ఈ విధంగా కల్పాదం విసృజామ్యహం మళ్ళీ ఇదంతా కూడా నేను సృష్టిస్తూ ఉంటాను ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు నువ్వే తెలుసుకుంటే నువ్వే ఈశ్వరుడు తెలుసుకోకపోతే ఆ ఈశ్వరుని యొక్క సృష్టిలో భాగానిది అట్లీస్ట్ అంత మాత్రం తెలుసుకుని ఆ ఈశ్వరుని యొక్క అంశము అని ఆ మాత్రం తెలుసుకుంటే కూడా మనం ముందుకు సాగవచ్చు ఇప్పుడు దీన్ని బట్టి తెలిసింది ఏమిటంటే ఈశ్వరునియందు ఈశ్వరుడు సృష్టికర్త అని మనం అంటాం ఏ విధంగాను త్రిగుణాత్మకమైన ప్రకృతి ద్వారా స్వతహాగా కాదు స్వతహాగా సృష్టికర్త కాదు త్రిగుణాత్మకమైన ప్రకృతి ద్వారా సృష్టికర్త అవుతారు ఈశ్వరుడే కాదండి మీరు అంతే మీరు కూడా స్వతహాగా కర్త కాదు దేహము ఇంద్రియములు మనస్సు అనే ప్రకృతి ఏదైతే గలదో తద్వారా కర్త అవుతారు ప్రకృతి యొక్క కర్తృత్వాన్ని నెత్తిమీద వేసుకుంటే మీరు కర్త అవుతారు మీరు కర్త అవ్వడమే కాకుండా ఈశ్వరుడు కూడా సృష్టికి కర్త అని ఈశ్వరుని కూడా మీరు కర్తని చేసి పెడతారు ఈశ్వరుడు కర్త ఎందుకని ఈశ్వరుడు కర్త ఎందుకు అయ్యాడు నీతో చెప్పాడా చేసి ముందు నీతో చెప్పాడా లేదు కదా చెప్పేం చేయలేదు కదా అయితే మనం ఆయన చేస్తుంటే నువ్వు వచ్చావా అయితే వీడియో ఏమైనా తీసుకొట్టుకొచ్చావా సృష్టి చేస్తుంటే ఇంకో వీడియో అని ఈశ్వరుడు కర్తెందుకు అయ్యాడు తెలుసు కర్త అంటే వాడికి తనకి తాను కర్తను అనే ఆ కర్తృత్వ బుద్ధి చాలా దృఢంగా ఉంటుంది నేను ఇది చేశాను ఇల్లు నేనే పెట్టాను అని అంటాడు వీళ్ళందరినీ నేనే పైకి తీసుకొచ్చాను అనో ఇద్దరునో ముగ్గురు చూపిస్తాడు ఈ కుక్క పిల్లల్ని నేనే పోషిస్తున్నాను అని ఒకొక్క పిల్లను కూడా దానిని తోడు చేస్తాడు ఈ సంస్కారం గట్టిగా బుద్ధి అన్నీ ఉంటుంది నేనే నేనే కట్టుతున్నాను నేనే పెంచి పోషిస్తున్నాను అని ఈ సంస్కారం వాడిలో గట్టిగా ఉంటుంది అప్పుడు ఈ జగత్తంతా కూడా ఈశ్వరుడు అదే విధంగా సృష్టించి పెంచి పోషిస్తున్నాడు అని ఈశ్వరుని ముందు కర్తృత్వాన్ని వీడు ఆరోపిస్తాడు తన సంస్కారాన్ని బట్టి ఈశ్వరుడు కాదండో సరే కానీ అంటాడు సస్య కర్తారమే మాం బుద్ధి సరే కానీ మరి నేనే కర్తనం అంటున్నామంటే నేను కాదంటే ఇంకోహడెవడో ఉన్నాడని వీడు భ్రమపడతాడు సపోజ్ నువ్వు అదే శ్రీకృష్ణ నువ్వు జగత్కర్తవి అన్నారు అనుకోండి అంటే కాదు అదే నేను కాదండి అంటే ఓహో శ్రీకృష్ణుడు కదా అయితే కంసుడో లేకపోతే దుర్యోధనుడు మరో ఎవడైనా సృష్టించుకుంటాడేమో అని మీరు కంగారు పడుతుంది ఎందుకంటే అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముషి అంతి జనక జనాలు పిచ్చికోల కింద ఈశ్వరుడు సృష్టించలేదంటే ఎవడో మరొకడు ఎవడైనా సృష్టించాడు కొని శాతాలు సృష్టించాడేమో అనుకుంటాడు ఇదొక కర్మ అందుకోసం ఏం చెప్పి ఆ సరేనాయబాబు నేనే సృష్టించాను తస్య కర్తారమతి మాం బుద్ధి అరే అయితే ఈశ్వరుడు కర్తన ఆయన ఎందుకు కర్తృత్వం ఉందా నేను కర్తృత్వం ఉంటే తప్పే అంతా తప్పే ఎందుకో తెలుసిన కర్తృత్వము అంటే వికారం అదొక వికారం ఒక ఒక మార్పు వచ్చిస్తుంది అక్కడే మార్పు రాకుండా కర్తృత్వం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈశ్వరుడు ఎందుకు కర్తృత్వం అనే వికారం ఉన్నట్లయితే ఈశ్వరుడు వికారి అధికారి కాదు వికారి అంటే కాలంలో ఈశ్వరులలో పరిణామం వచ్చేసి మార్పులు వచ్చేసి ఈశ్వరుడు ఈశ్వరుడు కాకుండా అయిపోతాడు ఈశ్వరుడికే ప్రమాదం ఈశ్వరస్వానికి భంగకరం కాబట్టి తస్య కర్తారముపైం విద్ధి అవ్యయం నాలో మార్పులు వికారములు ఏమీ లేవు అంటే అర్థం ఏంటి అకర్తారం నేను కర్తను కాను జీవదృష్ట్యా ఈశ్వరుడు కర్త స్వదృష్ట్యా ఈశ్వరుడు అకర్త మీరు కూడా తెలుసుకుంటే మీ కూడా పరిస్థితి కాబట్టి ఈశ్వరుని ఎందు కర్తృత్వం ఎక్కడి వచ్చింది ప్రకృతి ద్వారా ప్రకృతి తాదాత్మ్యం వల్ల ఈశ్వరుని ఎందు కర్తృత్వం వచ్చింది త్రిగుణాత్మిక ప్రకృతి ద్వారా ప్రకృతి ప్రకృతి అంటే మాయా అని పేరు మాయాశక్తికే ప్రకృతి అని పేరు కాబట్టి ఈశ్వరుడు సకల జగత్కర్త ఏ విధంగా మాయ ఈశ్వరుడు సకల ప్రాణులకు ఆధారము ఏ విధంగా మాయ ఈ జగత్తుంతా ఈశ్వరులో కలిసిపోతుంది అంటే ఈశ్వరుని యొక్క మాయాశక్తిలో కలిసిపోతుంది మళ్ళీ బయటకు వస్తుంది అంటే ఈశ్వరుని యొక్క మాయాశక్తి నుండి బయటకు వస్తుంది మరి ఇప్పుడు ఈశ్వరుడు ఏమి చేసుకున్నట్టు లేదే అంతా మాయాశక్తి చేస్తున్నట్టుగా ఉండే అంటే కర్తృత్వం అంతా మాయాశక్తి అనే ఉంది ఈశ్వరుడు కర్త కాదు ఆయన సృష్టికర్త కాదు కర్మాధ్యక్షుడు సృష్టి కర్మకు అధ్యక్షుడు మాత్రమే అధ్యక్షుడు అంటే ఏమిటి అధి ఈక్ష అధి ఉండి ఇన్వాల్వ్ అయిపోకుండగా అతీతంగా ఉండి దర్శిస్తూ ఉండట మీరు ఇప్పుడు రెస్పాన్సెస్ ఉంటాయి ఈ రెస్పాన్సెస్ తోటి మమేకం కానక్కర్లా దానికి ఈ రెస్పాన్సెస్ ఏవైతే మనస్సు ఇంద్రియములు చేసేటువంటి చేష్టలు ఏవైతే ఉంటాయో ఈ చేష్టలకి మీరు అతీతంగా అంటే అకర్తృ అభోక్తృ సాక్షిస్వరూపంగా ఉండి అలా దర్శిస్తూ ఉండడమే అతను మీరు కూడా చేయొచ్చు అటువంటి సాక్షి భావాలు మీరు కూడా కలిగి ఉండవచ్చు ఎందుకంటే All the way, 100 ే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈశ్వరుని యొక్క అంశ ఈశ్వరుని ఎందు ఏ గుణం ఉంటుందో అది మీ ఎందు ఉంటుంది ఈశ్వరుని ఎందు అసంగతం ఉంటే మీ ఎందు కూడా అసంగతం ఉంటుంది లైక్ మహాకాశము ఘటాకాశము మహాకాశాన్ని మీరు ముక్కలు చేయగలుగుతారా చేయలేరు ఘటాకాశాన్ని కూడా ఏమీ చేయలేదు మహాకాశాన్ని ఖర్చుతో కోయగలరా కోయలేదు ఘటాకాశాన్ని కూడా నయనం చెందంచి శస్త్రాన్ని ఖర్చుతో కొయ్యలేరు ఆకాశాన్ని నీటితో తడపగలరా తడిసీట్లా చేయగలరా చేయలేరు అలాగే నైనం క్లేదయం చేప ఘటాకాశాన్ని కూడా మీరు ఏమీ చేయలేరు మహాకాశానికి రంగు వేయగలరా రంగు పెయింట్ వేయగలరా మహాకాశానికి వేయలేరు ఘటాకాశానికి కూడా వేయలేరు ఘటానికి వేయగలుగుతారు ఘటాకాశానికి చేయలేరు కాబట్టి మీరు ఈశ్వరుని యొక్క ఈశ్వరుని యొక్క సేమ్ ఐడెంటికల్ లీగ్లో ఉన్నారు ఈశ్వరుడు ఏ విధంగా ఉన్నాడో జీవుడు కూడా అదే విధంగా ఉన్నాడు తేడా అజ్ఞాన కల్పితమైన పరిచ్ఛేదము అల్పత్వమే తేడా అది కూడా ఆ కూడా అజ్ఞాన కల్పితమైనది అంటే నేను అల్పుడను అల్పుడను అనుకుంటూ ఉంటే వీడు అల్పుడు